ండి వర్షధర వద్ద తండ్రి మీకు వదనాలైనా ఇస్తాయా మీకు తెలియాలైతయా ఈ యొక్క దర్శకాలం అంతా మాకు సురక్షితంగా కాపాడి ప్రజలు ఎక్కడ నిలబెట్టినందుకు మీకు ఎంత వదనాలైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కురించి నడిపించింది తలపెట్టిన కార్యాలను మీరు అతని పోతున్న ప్రాంతాన్ని మీటిఫికెట్ తీసుకోండి ప్రవ్వా నర్సెస్తో మీరు మాట్లాడండి వారిని దృష్టశక్తిలో బంధిస్తున్నాం తండ్రి మీరు అక్కడ అద్భుతకరం జరిగించండి ప్రతి ఆటంకాన్ని పుట్టినని ప్రార్థిస్తున్నాం పుట్టయిన తండ్రి తన కార్యం సంపూర్ణంగా సఫలత దయచేసి తీరికొచ్చిన సహాయపడమని ప్రార్థిస్తాం మీరు అక్కడ సమీపం ఉంటుండగా మేము అందరం త్వరగా సిద్ధపడాలా మహా మహావేదన కాలం సిద్ధపడుతున్నాం ఏ రీతిగా మీరు జీవించేలా పితలకు ఏ రీతిగా ఆదరణకరంగా ఉండాలని మీరే మాకు మార్గం దాండి ఆయన మీరే సహాయకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ంతా ఆధికం వహించండి ఆశ్రయించండి మళ్ళీ మీకు నీతి పట్టు గొప్ప సాక్ష్యం చేసే వృత్తిగా తయారు చేయమని సాధిస్తున్నాం ప్రతి ఒక్కరు ఆపక్ష సిద్ధపర్చుకోవాలి స్తోత్రం ప్రభావ పరిశీధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ నీకేస్తున్నాయిన గొప్ప దేవ ఈ దీనివంత ప్రభావ గడిచిన కాలంతో కాచి కాపాడినైనా మీకు మమ్మల్ని తగ్గరపర్చుకున్నారనైనా మమ్మల్ని సర్జీలకు పెట్టుకున్నందుకు నీకు వన్నాను ఇష్ట ప్రభావ నికేస్తున్న గొప్ప దేవ ఇష్ ప్రభావ చక్రతిని ప్రార్థిస్తున్న దేవ కాబట్టి మీరు తాకనే మంచి ఆరోగ్యం ఇచ్చేనైనా మీ పర్వక ధ్యాని చెట్టు నింపిన ప్రభావ అయినా ఇక సర్జీ ప్రభావ కాపుదాలు అనుగ్రహించాను మీకు ఆత్మీయ నడిపించి రై చేయం ఒక హాస్పిటల్ అంతా మీకు కంట్రోల్ తీసుకోరాజు దోష చెప్పిపోయానికి వీళ్ళు ఇస్తున్న వాళ్ళు కొన్ని పాత అనిచిపోయే ప్రవాళ్ళు గర్తించమైన డాక్టర్ వాళ్ళు మీకు కంట్రోల్ తీసుకోండి మీ ఆత్మ కార్యక్రమం జరిగించను అయినా ఒక మీ మై మాత్రమే జరిగించండి ఆటంకాలు తొలగించే ప్రభు మీరు మీరు మీరు మీరు మీరు గొప్ప సాక్షి మీకు జీవించే తయారు చేయడం ప్రభు రాకపోతే మీ తోడున్న ప్రభుత్వా ప్రతి విషయంలోనైనా వేరే సాయకుడికి నడిపించండి యొక్క కంట్రోల్ తీసుకోండి స్వచ్ఛపరిచి మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని మీరు అక్కడ త్వర సిద్ధపడాలీకు మీరు సిద్ధపడతా అలాంటి శివజీతం నడిపించి బెదర నడిపించి నూతన ప్రభుత్వం గొప్ప సాక్షి పెట్టుకుని ఆ సర్జీ విషయం మీకు ఆత్మకార్యం జరిగించి గొప్ప విజయం దయచేసి మీరు స్పష్టపరిచే ప్రభావం ఈ నామానికి మేమే తెచ్చుకోమాలి యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రావిత్సండి going forth with gladness to a life before as climbing up the path we Jesus built we to we even saw the low way we begin to the high way for it is the Christ we that will lead to God they do to go they's the way to go this is the way, to grow. the way the truth the life we know Won't you come along? Won't you be in a strong? And God's love shall guide us as we know. Growing in His knowledge, growing strong in service, growing deep in love and growing greater too. Only Christ can help, cause there is the Guru where you're chosen and the rest in... Sir, I'm not proud of you too. సౌద్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ తర్వ శక్తి సంపూర్ణ మోహన తిరుగుదేవ మహిమస్ తండ్రి ప్రభా ఇక గడిచిన కాలంతో మళ్ళీ అందరిని ప్రభావ దురస్థితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని ఆయన మమ్మల్ని సజీల ప్రెట్టుకున్నారాయన దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేస్తాయని అన్నాం ప్రభా విశ్వ ప్రభుత్వ తనే ఇక ఉదయం కాలశ్రమంలో ప్రభావ మీ వాక్యమే మీకు నూతనమైన ఆత్మతో మొదలు నింపడి ప్రభావ మీరు మాతో ఈ యొక్క పరిశుభాపు దైత్యం అని శేసుక్రీస్తు పరిశుద్ధి రెండో రాజుల క్రింద రాజు గురించి మనం ఈ వాక్యం గానిస్తున్నాము ఏషియా రాజు గురించి ఇరవై రెండో అధ్యాయంలో మొదటి ఏషియా ఏళ్ళ ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడై యరుషలే మందు ముప్పది అంటే ఈయన ఎనిమిది సంవత్సరాలకి ఈయన రాజు అయిందనే విషయం అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఇదే ఇదే ఒక అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క రాజు ఈ యొక్క ఇక ఎనిమిది సంవత్సరాలకే రాజు దేశం మీద అక్కడ ఉన్న ప్లాన్ ఆ రాజు ఏ టైంకి భయంకరంగా దేవుని మందిరాన్ని విగ్రహార్థంతో నింపి బహు భయంకరంగా విగ్రహారం చేసినట్టు ఆ యాజికులు అక్కడ ఉన్న ప్రవక్తలు వీళ్ళంతా మాకు బహు భయంకరంగా విగ్రహాన్ని చేసినట్టు మనకు చూస్తూ ఉంటాం అయితే దానికి ముందు ఏం జరుగుతుందంటే వీళ్ళంతా ఆ మందిరం అంతా కొంచెం కూలిపోతూ ఉంటాం ఆ మందిరం కూలినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళంతా దాన్ని మంచిగా ఆయన రాజు దేవుని మందిరం మంచిగా ఉండాలా అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే మొత్తం అంతా మరమ్మతులు చేయించి అంత మంచిగా చేస్తూ ఉంటాడు ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఒక గ్రంథం దొరుకుతుంది అక్కడ ఒక దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆ మందిరం లోపల ఎక్కడో ఉంటది అది అది వాళ్ళకి దొరికినప్పుడు అక్కడ యాజకుడు ఉంటాడు ఒక ఆయన ఆయన వచ్చి ఎస్యరాజు చెప్పినప్పుడు ఆయన వాక్యము ఆ యొక్క గ్రంథాన్ని అంత చదివి వినిపించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలంతా చూసి ఇంత శిక్ష మన మీదకి ఎందుకు వచ్చింది ఇంతగా దేవుని కోపం మన మీద ఎందుకు రగులకు ఉంది అనే విషయము అంతా చదివినప్పుడు అంత ఎంతగానో ఏడ్చినట్టు మనం అక్కడ చూస్తాం కాబట్టి అక్కడ మందిరం అంతా పాడైపోయిన తర్వాత ఇక అందరిని ఆయన ఎస్యరాజు ఆయన ఏం చేస్తారు అందరిని పిలిపించి శిల్పకారుల్ని అక్కడ పనిచేసే వాళ్ళు అని అందరిని పిలిపిస్తారు ఆయన పిలిపించి అంతా మరమ్మత్తులు అంతా చేయించిన తర్వాత చేసే టైంలో దొరికినప్పుడు ఆ గ్రంథం చదివినప్పుడు వాళ్ళు హృదయాలు మండుతున్నట్టు మనం చూస్తా ఉంది అంత భయంకరంగా మేము ఇంతకాలం పాపం చేసినాం దేవుని శిక్ష మా మీదకి ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పిన ధర్మశాస్త్రంలో ఏది కూడా మేము పాటించలేదు అందుకే మాకు శిక్ష వచ్చిందని ఆ యొక్క చదువుతుంటే వాళ్ళు రాజు కూడా బట్టలు తిప్పుకొని ఆయన గోని పట్టలు కట్టుకొని అక్కడ అంటే బహు ఏడుస్తాడు ఆయన అంత భయంకరంగా అంతగా నేడ్చినప్పుడు ఆయనకు ఎంతో వేదనగా అనిపిస్తూ ఉంటాడు అక్కడ చూడండి అంటే తనకు విధానం ఏంటంటే అక్కడ ఆ విగ్రహార్ధన యాజకులు అంతా నింపినప్పుడు ఆయన మొత్తం ఒక్కటొక్కడు అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు ఆయన ఆయన ఎనిమిది సంవత్సరాలకు రాజు ఆ తర్వాత మళ్ళీ అట్లనే చేసుకుంటూ పోతు పోతున్నప్పుడు ఆయన ఆయన ఎందుకంటే ఆయన మళ్ళీ ఒక యుద్ధానికి రాజు చనిపోయినట్టు మనం చూస్తాం అక్కడ ఇరవై అధ్యాయం పదమేముందంటే మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను వచ్చి నా విషయంలో జనుల విషయంలోనూ ఏదో వారి అందరి విషయంలోను యోవ విచారణ చేయుడి అని వాళ్ళు చెప్తున్న ఒక యాజకులు చెప్తున్నాడు మన పితృ తమ విషయంలో రాయబడి ఉన్నంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు వినివా వినని వారేది గనుక యహోవ కోపాగ్ని మన మీద ఇంతగా ఇంత అధికముగా మార్చున్నది అని ఎప్పుడైతే ఈ యేషియాజు చెప్పిండో యాజకులకి వాళ్ళంతా అక్కడ పోయి వాళ్ళు ప్రకటించినట్టు మనం చూస్తాం అక్కడ చూడు ప్రకటించినప్పుడు వాళ్ళు చేసిన ఏది కూడా వాళ్ళు అక్కడ పాటించినట్టు అంటే ధర్మశాస్త్రం పూర్తిగా విడిచిపెట్టుకోరు అన్నట్టు దేవుని ధర్మశాసించి యాజకులు ఇడిచిపెట్టినారు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇడిచిపెట్టినారు అలాంటి టైమ్ ఈ ఏషియా రాజు అయినప్పుడు ఆయన కాలంలో ఉన్నప్పుడు మందిరం మొత్తం అంతా క్లీనప్ చేస్తాడు ఆయన చేసి ఒక సూర్య దేవస్థంభాలను ఒక నక్షత్రాలను ఎంతో భయంకరంగా విగ్రహంతో నింపడు దేవుని మందిరం అంతా కాబట్టి మనం అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఆ కాలంలో ఇసాల్ ప్రజలు అంతగా దేవుని మందిరం ఎంతగో ఆయన ఆయన కట్టిన సొలం టెంపుల్ కట్టిన ఆయన కానీ అది ఎంతో బలులర్పించడం ఎంతో వైభవంగా మంచిగా ఉండేది కానీ కొన్ని ఒక్కొక్క రాజు ఒక్క రాజు వేల టైంకి విగ్రహాలు తెచ్చి ఆ అబద్ధ ప్రవక్త యాజకులు మాట విని భయంకరంగా వాళ్ళు అట్లా ఆ విగ్రహాన్ని నింపి అరియున్నప్పుడు ఆయన రాసైన తర్వాత వాటి చూసి మొత్తం అంత క్లీనప్ చేస్తారు ఆ వాగు క్రీదోనను వాగు దగ్గర తీసుకుని మొత్తం పగలు కొట్టిస్తే మొత్తం అతని అంతా పుత్నీలుగా చేసి అది అంతా అది కాల్చి ఇవ్వటం అని చూస్తూ ఉంటాం అంటే చూడండి ఆయన ఒక రాజు యాజకుడు కాదు ప్రవక్త కాదు ఆయన కేవలం ఒక రాజు చూడండి ఒక రాజు యాజకులు చెప్పాలా ప్రవక్తలు చెప్పాలా కానీ అతను ఆ మందిరం చూసినప్పుడు ఎంతో భయంకరమైన బాధ ఆయనకి కలిగినట్టు అక్కడ చూడండి కాబట్టి ఆ యాచకులకు లేని భారము ప్రవక్తలు లేని అక్కడ ప్రవక్తలు ఉన్నారు అయినా గానీ ప్రవక్తల మాటలు వెళ్లే కానీ యాచకులు చెయ్యాల ఆ విషయం రాజుకు చెప్పాల కానీ అక్కడ ఏం జరిగిందంటే రాజు యాజకులకి చెప్పాల్సి వస్తుంది అంటే ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలా చూడండి అందుకే మన పౌలు ఒక విషయం అక్కడ చెప్తాడు ఇక్కడ హెబిల్ రాశిని పత్రికలు హైదరాబాద్ లో మనం చూస్తాం కదా అంటే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా మూలపాటమలు మళ్ళా వేరొకరు మీకు చెప్పాల్సి వచ్చిన సంఘటకాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటారు అంటే ఆ యాజకులు దేవుని సేవ నిలిపి ఆ ధర్మశాస్త్రం పాటించలేదు అవన్నీ విడిచిపెట్టేసి యథావిధిగా జీవిస్తున్నట్టు మనం అక్కడ చూస్తాం కానీ ఆయన రాజు ఆ విషయాలన్నీ చూసినప్పుడు ఆయనకి ఎంతగానో వేదన అంటే ఒక విశ్వాస లాగుండో కనిపిస్తుంది అక్కడ కానీ ఒక దేవుని మందులు ఎంత విగ్రహాన్ని నిలిపి అంత రోషం పౌషం వచ్చినప్పుడు ఒక యాజకులు అయిన వాళ్ళకి ఇంకా ఎంత ఉండాలి ఇంకా దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఉండాలి కానీ అక్కడ కనిపించదు అక్కడ కానీ ఈ రాజు ఎంతో యథార్థవంతుడు ఈ దేవుని ఎంత భయంతో భక్తితోనూ తన పితుడైన దావిది చూపించిన దాని అంతట్లో ఎంతో యథార్థంగా అతను జీవించినట్టు మనం చూస్తాం అక్కడ ఎంతో నిష్టతోని దేవుని మందిరం పని మూనుకొని శిల్పకారులు అందరూ ఏ పని చేస్తే జమ చేసి ఎవరికి ఏ పనులు చెప్పాలి అన్ని అప్పజెప్పి అదంతా చేసినప్పుడు అప్పుడు ఆ టైంలో దొరుకుతుంది చూడండి అంటే మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలో మందిరం ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలు వచ్చేవరకు మన దేవుని మన మన దేహమే దేవుని ఆలయం కదా కాబట్టి ఈ ఆలయంలో ఉన్నప్పుడు ఈ ఆలయం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మనలో ఎలాంటి అపవిత్రత ఉండొద్దు ఎలాంటి విగ్రహాలు ఉండొద్దు కానీ విగ్రహాలతో నింపిండే అక్కడ దేవుని మందిరాన్ని కాబట్టి ఆత్మలో మనం అర్థం చేసుకున్నప్పుడు మనమే ఆ మందిరం కాబట్టి ఆ మందిరం ఎట్లా ఉంది ఈ రోజు దేవుని మందిరం చెప్పిన సంఘాలు ఎన్నో సంఘాలు ఉంటాయి కాబట్టి సంఘలు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ పెడతా ఉంటారు రకరకాలమైన విధానాలు పెడతా ఉంటారు పాతమైన కాలంలో పెట్టినారు కానీ దేవుని చెప్పిన ఆజ్ఞని విడిచిపెట్టి చూడండి ఎప్పుడు ఇవన్నీ వస్తాయి అంటే దేవుని మాట ఎప్పుడైతే మనం మీరి దాని ఆజ్ఞ అతిక్రమించి మనం ఎప్పుడైతే పోతామో అవన్నీ కాబట్టి ఆ కాలంలో తెచ్చిపెట్టుకున్నారు అందుకే ఏ స్కేల్ ప్రవక్త చూపించు కన్నం వేసి మళ్ళీ అక్కడ లోపల ఏం జరుగుతుందో కాబట్టి ఇప్పుడు హృదయమైన మందిరం ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన హృదయం ఎట్లా ఉంది విగ్రహాలతో ఉందంటే నాకంటే మీరు ఎక్కువ దేని ప్రేమించినా గానీ విగ్రహాలు వెంటే సమానం కాబట్టి ఆయన చెప్పిన మాట మనం ఉల్లంఘిస్తే ఖచ్చితంగా విగ్రహంతో సమానమే కాబట్టి ఆ విగ్రహం ఎట్లా వస్తుంది మనుషుల వృధాలు ఉన్నప్పుడు చూడండి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటదో అప్పుడు మనం ఎలాంటి మన ఎలాంటి దానికి మనం చోటు మన ప్రభు వాక్యానికి మనం చోటిస్తాం కాబట్టి ఈ రాజు అంతగా ఆయన ఎంతో ఆవేశంతో ఎంతగానో దేవుని ఎందుకు ప్రేమతోని యథార్థతో అది చూసినప్పుడు ఆయన అది పరితాపం పట్టలేకపోయింది ఆయన ఆక యొక్క విగ్రహాలు చూసి ఆయన పట్టలేకపోయినాడు ఎంతగా ఇంత ఎంత భయంకరంగా చేలిండ రాజు దానికి ముందు మనస్సే ఉంటాడు ఎవరో చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ అంత భయంకరంగా విగ్రహాలతో తిప్పినారు పైగా దేవుని ప్రజలను కూడా విగ్రహార్థం చేసినట్టు పురిగొలిపినారు వాళ్ళంతా అంత భయంకరంగా వాళ్ళు ప్రేరేపించట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి ఈ రోజు కూడా యాజకుడు ఏం చెప్తే ప్రజలు చేస్తారు యాజకుడు కరెక్ట్ గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్ గా ఉంటారు ఎప్పుడైతే యాజకు ధర్మం అది అది ఉల్లంఘిస్తారో ప్రజలు కూడా దాన్ని ఉల్లంఘిస్తారు కాబట్టి ఇక్కడ ఎన్ని జరు ఇక్కడ ఈ రోజు జరుగుతున్న అదే కదా వాస్తవంలో ఏం చెప్తే అది వాళ్ళు వింటారు కానీ వాళ్ళు ఎప్పుడైనా పరిశీలించిరా లేదు పరిశీలించే విధానం లేదన్నట్టు కానీ ఆ కాలంలో పరిశీలించే విధానం ఉండే ఎవరైనా విగ్రహాదం జరుగుతున్నప్పుడు ఏదైనా ఏదో రాజు ఏదైనా దేవుని ప్రజలు తప్పిపోయినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు వాళ్ళొక అవకాశంలాగా హెచ్చరించే వాళ్ళు దేవుడు కానీ అటు ఆ టైంలో కూడా వాళ్ళు స్వీకరించే కాదు ఈ రోజు ఈ కాలంలో కూడా హెచ్చరించే వాళ్ళు తక్కువ ఎవరు ఎవరు సేవ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు సంగమలు నడిపించుకోపోతున్నారు కానీ బాగానే ఉంది కానీ అది దేవునికి మహిమకరంగా ఉందా దేవుని ప్రజలు దేవుని ఆత్మతో సత్యంతో దేవుని ప్రజలు ఆరాధన చేస్తున్నారా మనం చేసే ఆరాధన దేవునికి తన్నిధి చేరుతుందా లేదా అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా లేకుంటే వాళ్ళు వేసే వాళ్ళు దేవుని ఆ విగ్రహాలంటే నింపినప్పుడు ఆ యోజుకర గ్రంథం మనం చూసినప్పుడు ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో వాళ్ళు చతస్వరాజ జంతువులు అక్కడ పూజించేటట్టు మనం చూస్తాం అక్కడ కానీ ఇష్టాలు పంజాలు చేసినప్పుడు ప్రభక్తం చూపించండి ఆజ్ఞప్లు కూడా ఉన్నారు అక్కడ మరి అక్కడ దేవుడు ఎట్లా ఉంటాడు ఉన్నాడు మరి ఎవరు పూజిస్తున్నట్టు దేవుడు మందిరం దేవుడు ఆయన లేకపోతే ఎవరిని పూజిస్తున్నట్టు అంటే ఆ రీతిగా వాళ్ళు ఆ రీతికి ఉన్నప్పుడే ఈ యష్యా రాజు ఆ ఏలుబడి కాలంలో ఎన్ని ఎయిట్ ఇయర్స్ కి ఆయనకి అంత రోషం వచ్చింది కదా చిన్న ఏజ్ కదా చాలా చిన్న ఏజ్ ఎయిట్ ఇయర్స్ అంటే చిన్న ఏజ్ కానీ ఆ ఏజ్ లోని రాజు అయింది అయినా పెద్ద బాధ్యత దేవుడి అంటే దేవుని విషయంలో చిన్న పెద్ద అనేది ఉండదు మన ఎందుకంటే ఇది ఆత్మీయమైన విధానం కాబట్టి వయసుకు ఆ ఒక దానికి తేడా ఉండదు అన్నట్టు కాబట్టి మనం ఎట్లా తీర్మానించుకుంటే అట్లా మన దేవుడు మాట్లాడుతున్న సమయాలతో దేవుడు మాట్లాడింది చిన్నప్పుడే కదా ఇంకా తక్కువ ఏజ్ లో కాబట్టి దేవుని ప్రణాళిక అని మనం తీర్మానించుకొని ముందుకు పోతే అది చిన్న పెద్ద ఉండదు వ్యత్యాసం మనుషులు ఈ లోకానికి చూస్తే ఇవాడు ఎండగాక మనం వచ్చిన చిన్నవాళ్ళు వాడు ఏం చేస్తారు అని చెప్పి అనుకుంటా కానీ బైబుల్ వాక్యం ఈ రీతి ఉన్నప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలకి చిన్న ఏజ్ లోనే స్వామికి దేవుడు మాట్లాడాడు దేవుని స్వరం వినగలిగినాడు అనేది అది ఎట్లా మన దాన్ని మనం ఇతరులకు మనం చెప్పగలం అంటే ఆ రీతిగా చెప్పకుండా వాళ్ళని అనగొట్టేస్తూ ఉంటాం నీకు ఇంకా ఏది చాలా ఉంది ఇంకా నువ్వు ఇంకా ఇంకా ఏం తెలుసుకోలేదని చెప్పని ఒక దశ నుంచి తెలుసుకున్నప్పుడే కదా ఆ విధానం దేవుడు బయలుపరిస్తాడు కాబట్టి ఆ రీతిగా లేరు అన్నట్టు రోజు కాబట్టి ఆ యొక్క యష్యారాజు అది చూసినప్పుడు భయంకరంగా దేవుడు మన విగ్రహంతో కూడిపోయింది ఈ రోజు కూడా ఆ రీతిగానే ఉంది కాబట్టి అందుకు శిక్ష అందుకు శిక్ష వస్తుంది అందుకే పౌలు అక్కడ ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ విగ్రహాలు చేసినప్పుడు ఎంతగానో ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోతే ఎంతగా ఆయన బాధపడతా ఉంటాడు అక్కడ ఆ ఏజెన్సీ పట్టణానికి వెళ్ళిన ప్రపోజల్ కార్యాలను చూస్తాం మనం పదిహేడు పద్దెనిమిది అధ్యాయుల్లో అంటే ఎంత భయంకరంగా ఆయన చూసినప్పుడు దేవుడు ఆయన దేవుని ఆత్మ ఎంతగా ఆయన ఆయన అది ఘోషిస్తుంది ఆ యొక్క చూసి అంత ప్రజలు నచ్చించిపోతాను కాబట్టి యషియా ఆ రీతిగా చూసి ఒక రాజు కానీ మందిరం బాధితుడానికి ఏం అసలు తెలియదు అసలు ఆయనకి కానీ మందిరం తనకు సంబంధమే లేదు కదా రాజు రాజు పరిపాలన చేసుకోవాలి అని తేడా అంటూ ప్రవక్త చెప్పారు కానీ యాచకులు ఏమైపోయినారు ఈ రోజు దేవుని మందిరం ఇంత భయంకరంగా ఉన్నప్పుడు యాచకులు ఏం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనకు దేవుడు ఒక విధానం కానీ ఒక ఇషియా రాజు పట్టించుకున్నాడు మందిరాన్ని కానీ అక్కడ ప్రవక్తలు యాచకులు ఉన్నవాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు దేవుని మందిరం ఏరిట్టుకోండి దేవుని బిడ్డలు ఏరికొని మందిరం సాదుష్యం కదా దేవుని బిడ్డలు కాబట్టి ఆయన మందిరం ఈ రీతిగా ఏ ఏ రీతిగా ఉంది ఏ రోజు కాబట్టి మనం ఆ యాచికల్లాగా దో చేసింది కదా రాజుల వంశము పరిశుద్ధ జనంగా మమ్మల్ని తయారు చేసుకుని మరణ భూస్థాపన పునరుత్వం కాబట్టి ఆ మందిరము అన్నప్పుడు ఆత్మీయంగా అంటే బిల్డింగ్స్ కాదు కొత్త నీ అది ఆత్మీయంగా అయిపోయింది కదా అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలంలో ఎరుశల్యంలో కొండల మీద అయినను తండ్రిని ఆరాధిపరు ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలని ప్రభు చెప్పింది ఒక విధానం చూపించింది అక్కడ కానీ ఎవరు కూడా ఆ వాక్యం చెప్పరు అరుస్తుత ఎవరో సత్యంలో ఉన్న వాళ్ళు చెప్తా ఎవరు కూడా అది చెప్పరు వాళ్ళు ఎందుకంటే అది చెప్తే ఎవరు నా చర్చికి రంటు కాబట్టి చర్చ అనేది లేదు ఉత్తరీ బంధంలో మన హృదయ మన అందరం దగ్గర కూర్చుంటే ఇప్పుడు ఒక చర్చ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇది ఒక దేవుని మందిరంలో మనం ఉన్నాం కదా కాబట్టి ఆ రీతిగా దేవుని ఆత్మీయమనే విధానం ఆ రీతిగా కానీ ఎప్పుడు వాళ్ళు ఇక శారీరక విధానంగా చూస్తారు మందిరాన్ని బిల్డింగ్స్ కట్టే రీతిగానే చూస్తారు ఈ రోజు కూడా చాలా మంది కాబట్టి అది రాంగ్ అన్నట్టు ఎందుకంటే ఆయన మరణించింది కదా ఆయన యేశు ప్రభు అంటాడు కదా ఆయన యాజికులతోని ఈ మందిరాన్ని పరగొట్టి మూడు రోజులు లేపుతాడు ఈ మందిరం నలభై ఫార్టీ ఇయర్స్ కట్టింది మందిరం అంది అక్కడ ఉంది నలభై సంవత్సరాలు కట్టింది మరి నువ్వు మూడు రోజులు ఎట్లా లేపుతుంది దీని అన్ని వాళ్ళు కాబట్టి అక్కడే మనం అర్థం చేసుకోవాలా పాయింట్ అక్కడ అర్థం చేసుకోవాలా యేసు ప్రభు గురించి చెప్తున్నా అంటే ఈ మందిరం నలభై సంవత్సరాలు కడితే ఈయన మూడు రోజులు ఎన్ని కడుతున్నప్పుడు ఉంది దానికి ఆన్సర్ కింద ఉంది కానీ ఈ రోజు కూడా అది దేవుని దేవు ఏ విధమైన మందిరం గురించి ఆయన మాట్లాడాను అనేది ఈ రోజు కూడా చాలా మందికి అర్థం కాదు క్రైస్త దేవుని బిడ్డలకి కాబట్టి ఈ ఆత్మీయమైన విధానాలు మనం నేర్చుకోపోతే దేవుని మందిరం ఎందుకంటే మన మన హృదయమైన మందిరం కాబట్టి మన మందిరానికి పోయి మన హృదయంలో ఆయన ఉండి మహిమ పొందుతూ ఉంటాడు ఈ మాసం కాబట్టి మనం చేసే ఆరాధన మన ప్రార్థనలు అన్ని ఆయన వింటూ ఉంటాడు కాబట్టి అవన్నీ వింట వినాలంటే మన హృదయం ఎట్లా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలి కదా మనలో ఎలాంటి విగ్రహం ఉండొచ్చు పత్తి క్షణం మనం ఆయనకు అంగీకారం ఉండాలా ఎన్నెన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా మనకి కాబట్టి ప్రభు తప్పిస్తూ ఉంటాడు ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం తప్పిస్తా ఉన్నాడు ఇంతకాలం వరకు కాబట్టి ఎంత కాలం వరకు దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు అదే జరిగింది అక్కడ ఆయన చూసిండు ఎంతో భయంకరంగా ధర్మశాస్త్రం మీరు విచ్చిపెట్టినారు కాబట్టి మీకు అందుకే దేవుడి శిక్ష ఉందని ఆయన గ్రహించగలిగినాడు ఆ యాజకుడు దొరకతే ఆ యాజకుడు పోయి రాజు చెప్పినప్పుడు రాజు కూడా ఎంత భయంకరంగా ఆయన చూసే ఇంత ఈ శిక్ష ఎందుకు వస్తుందో మాకు ఇంతవరకు అర్థం కాలేదు దేవుని వాక్యం విరుద్ధంగా జీవిస్తాను కాబట్టి ఈ శిక్ష వచ్చిన అప్పుడు గ్రహించగలిగినారు వాళ్ళంతా అప్పటివరకు ఏం జరిగింది అంతకాలం వరకు ఆ రాజులు వెళ్ళే మనసే గానీ ఏరోబాం కాని భయంకరంగా విరుద్ధంగా జీవించింది మనసు దేవునికి ఆయన వాక్యను ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు పడేసింది ఎక్కడ పోగొట్టుకున్నారు అన్నట్టు విధంగా చెప్పాలంటే కానీ ఏసియా రాజు వచ్చే అది దేవుడు అది మల్ల బయటకు వచ్చింది అన్నట్టు కాబట్టి ఏవరో ఒక ద్వారా దేవుడు మళ్ళీ తీసుకొస్తేనే ఉంటాడు ఒక తరం మర్చిపోయినా ఇంకొక తరాన్ని దేవుడు లేపుతా ఉంటాయి ఆయన విధానం అట్లనే ఉంటది కదా కాబట్టి మనం ఆ యొక్క తరంలో ఉన్నావా విడిచిపెట్టే తరంలో ఉన్నవా అది గ్రహించి తిరిగి ఆయన కొరకు ప్రకటించేవారి ఉన్నవాసిఆ రాజు లాగా చూడండి అంటే యాజకులు ఫెయిల్ అయిపోయినారు కానీ ఒక రాజు మందిరం కొరకు ఆసక్తి తీసినాడు కాబట్టి చూడండి మనం మనం కూడా ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు ఆయన ఆయన మరణ భూస్థాపన పురోన ఆయన యాజకులుగా ఆయన బిడ్డలుగా చేసుకున్నారు ఆయన సేవకులుగా ఆయన దాస్తులుగా ప్రవక్తులుగా చేసుకున్నారు మన అందరినీ కాబట్టి వాళ్ళు ఆ రోజుగా ఆ రీతిగా చేసి మర్చిపోయినారు కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి దేవుడు ఉగ్రత ఈ రీతి వాళ్ళు చెప్పింది అక్కడ యాచకులు ఈ శిక్ష ఎందుకు వచ్చినా వాళ్ళు అర్థం కాలేదు వాళ్ళకి కాబట్టి ఏ రోజు ఎక్కడెక్కడ అని తప్పించిపోతున్నారు కాని ఆ యాచకుడు వచ్చి ఎప్పుడైతే అది చదివిండో వాక్యం ధర్మశాస్త్రం అప్పుడు అర్థమైపోయింది ఇందుకు మాకు శిక్ష వచ్చిందని చూడండి కాబట్టి ఈ ఈ మనం కూడా అనేకులకు ఈ సత్యం చూపించాలి దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మీకు శిక్ష ఉంటది ప్రాథమిక మన కాలంలో ఇష్టాలు ప్రజలు తిరిగి మన కాలంలో ఉంటది అందుకే వారికి దృష్టాంతాలకు సంబంధించి ఈ ప్రాంతమంది మనకు బుద్ధికరత రాయబడిన పౌలు హెచ్చరించింది అక్కడ కాబట్టి ప్రాథమిక మంది అన్న పుస్తకాలను వాక్యం పౌరులు జ్ఞాపనం తిరిగి ఖచ్చితంగా వస్తే ఉంటారు కాబట్టి చాలా మంది ఉంటారు ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు పాత నిబంధన మనకు అవసరం లేదని చాలా మంది చెప్పరు పాత నిబంధన పుస్తకాలు కానీ పాత నిబంధనకి కొత్త నిబంధన ఒకటే విధానం అనేది వాళ్ళకి అర్థం కాదని అంటు కాబట్టి అది ఆత్మీయంగా మారిపోయినప్పుడే ఇదే చాలా జాగ్రత్తగా ఆలోచించాలనే విషయం ఈ రోజు కూడా ఆత్మీయమైన విధానాలు ఆత్మీయమైన జీవితం ఎట్లుండదు అనేది చాలా మందికి అర్థం కాదు ఒకప్పుడు మనకు కూడా అర్థం కాలేదు ఇంకా అది షరికనే ఆ విధానాలు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ పరిశురాత్మ అభిషేకం మనం పొందుకునే అప్పుడు ఈ సత్యం మనకు బయలుపరచబడతా ఉంటాడు లేకుంటే కన్ఫ్యూజన్ ఇంకా అది అర్థం కాకపోతే అది వదిలేసి ఇంకొక పేపర్ చదువుకుంటూ పోతా ఉంటుంది కాబట్టి ఈషియా రాజు ఎంత ఆయన వేదంతోనే యొక్క విషయాలు మనం చూపిస్తున్నాడు అక్కడ ఆయన ఎంతగా క్లీన్ఆ చేసిన మందిరాన్ని కాబట్టి యాజకులు చెప్పే మూడు రోజుల గట్లా కలిపి ఈ మందిరాన్ని అన్నప్పుడు ఆయన అంటాడు ఆయన శరీరం తిరిగి మూడో దీని తినలేస్తాడు కాబట్టి కడతాను మందిరం కడతాను కాబట్టి ఏ మందిరం చెప్పిండీ ఆత్మీయమైన మందిరం చేతి కాని మందిరంలో ఉన్న వాక్యం ఆ వాక్యం ఎక్కడ ఉంది జ్ఞాపకం వస్తుంది మార్కువార్తలు ఉంటుంది వాక్యం ప్రభువును అడుగుతున్నారు వాళ్ళు చేతి కాని మందిరం నేను కడతాను నా కట్టిస్తాను అంటే ఆత్మీయమని అర్థం అది మనుషుల హస్తాల చేత కట్టబడే మందిరం కాదు ఈ లోకంలో కడతారు మనుషుల హస్తాల చేత మందిరం అది కాదు ఆయన విధానం చేతి పని కాని మందిరం అంటే అస్తాలతో నిర్మించబడిన మందిరం అంటే ఏందా మందిరపుడు అది ఆత్మీయమైంది దేవుని బిడలే ఆ మందిరం కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా కట్టబడిన గోడ అన్నప్పుడు ఆ వాక్యం మన జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి అది ఆయన పునాది మీద మనం కట్టబడాలనే విషయం అది అది మందిరానికి అసలైన మందిరం దానికి సంబంధించి నీ జీవితాన్ని ఆయన పునాది అనే యేసు ప్రభు పునాది మీద మన జీవితాలు కట్టుకున్నప్పుడే నువ్వు ఆత్మీయమైన మందిరంగా మనం తయారవుతావు విషయం అది చెప్తాను కానీ ఆ రాజు చూడండి చిన్న ఏజ్ లోని అతను అంతగా బాధ్యత తీసుకున్నాడు కదా ఎయిట్ ఇయర్స్ కి ఆయన బాధ తీసుకుని ముప్పై ఒక్క సంవత్సరాలేమ ఆయన బతికే ఎక్కువ కాలం కూడా బతకలేదు ఆయన చనిపోయింది ఆయన తర్వాత ఒక యుద్ధంలో చనిపోతాడు తర్వాత ఒక ఐగుప్తు రాజు నీతో అనే ఒక అతను వచ్చినప్పుడు దానికి ముందు ఆయన బతికిన కొన్ని రోజులు కూడా ఎంతో దేవుని భయంతో ఆ ఒక ఆ విధానాలన్నీ చూపించు అక్కడ తర్వాత మళ్ళీ తిరిగి ఆ బరులు అర్పించడం పక్క పండగ మళ్ళీ అవన్నీ మర్చిపోయినారు దేవుని విధానం మర్చిపోయినారు సైలెంట్ అయిపోయినారంటూ ఆ రాజు అంటే అవన్నీ విచ్చిపెట్టి విగ్రహాన్ని తట్టి తిరిగి భయంకరంగా విచ్చల విడిగా జీవించినారు అక్కడ కానీ ఏషియా రాజు దేవుడు చూసిండో ఈ రాజుని వెళ్ళిండు తిరిగి అతను యాచికలు జమ చేసింది అక్కడ అంటే ఎక్కడెక్కడ వెళ్ళిపోయినట్టు వాళ్ళంతా యాచిక దారి విచ్చిపెట్టినారు ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ చేస్తున్నారు లోకంలో కానీ తిరిగి వాళ్ళందరూ జమ చేసిండు అన్నట్టు చూడ మన సేవా కదా మన అందరినీ చెదిరిపోయిన ప్రభు తిరిగి ఒక దగ్గర జమ చేస్తున్నాడు అది ఒక ప్రవచనం కాబట్టి అది ఎవరి ద్వారా జరగాల మన ద్వారా జరగాల దేవుని బిడ్డల ద్వారా జరగాల వాళ్ళందరూ తిరిగి జమ చేసి ఆ పచ్చకా పని ఆచరిస్తే సమయ కాలం వదులుకొని ఆ ఎజకే రాజు కాలం వరకు అంత ఘనంగా ఏ రాజుల కాలంలో జరగలేదంటే అక్కడ ఉంది వాక్యమారీగాని అంటే అంత గ్రేట్ గా అంత మహిమకరంగా ప్రభు కొరకు ఆయన ఆచరించినప్పుడు అందరూ ప్రజల దిశ ప్రజలు మొత్తం వచ్చి జమైపోయి దేవుని స్థితించి ఎంతగా ఆనందించినారు కాబట్టి ఆత్మీయంగా పచ్చకానప్పుడు ఆయన మరణానికి సాధించారు పచ్చకా వచ్చడం అంటే మన ప్రభుకి సాధించి అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాలు పాల్గొనాలని అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ విధానంగా అంటే అది మర్చిపోయినారు ఆ కాబట్టి ఈ చివరి కాలంతో మనం కూడా దేవుని మందిరం ఏ రీతిగా ఉన్నప్పుడు ఆత్మీయన అర్థం అది బిల్డింగ్స్ రాదు అది మనకు అర్థమైపోయింది ఒకప్పుడు బిల్డింగ్స్ అనుకునేవాళ్ళు ఎంతగానో చిన్నతనాల నుంచి ఎంతగా ఆసక్తి దేవుని మందిరం దేవుని చేయాలా ఏదో చేయాలా మందిరం ఏదో చేయాలా రంగు పేపర్స్ అంటబెట్టాలా చిన్నతనాలు ఉండేది ఒక క్రిస్మస్ పండగ వస్తే అటు రంగు పేపర్స్ అంట నేను అందరూ ఎంతో పిల్లలంతా కలిసి ఒక పందిరేసి తాతకులు వేసి మంత్ర మంత్రులు అలంకరించి డెకరేషన్ చేసే అది దేవుడు మన చర్చి కట్టకముంది ఇప్పుడు చర్చి కట్టలు పెద్ద చర్చి ఇప్పుడు వేరే పాస్ వచ్చిందని కానీ అస్సలైన మందిరం అనేది బిల్డింగ్స్ కాదు అని మాకు అర్థమైంది కానీ వాళ్ళు ఇవన్నీ ఏంది అన్నారు ఇప్పుడు ఒక స్థలం అంతే ఆరాధించే ఒక స్థలం అంతే కాబట్టి వాళ్ళు అట్లా చేసుకున్నారు సరే చేసుకోని మంచిదే కానీ అసలైన మందిరం ఏదో తెలియకపోతే కష్టమే కదా ఆయన హృదయం మన హృదయం ఎట్లా ఉంటాడు అసైన మందిరం అసలైన బలి అర్పణ అయినప్పుడు దేవుని వాకి ఎప్పుడు కూడా తప్పిపోదు దేవుని వాకి ఎప్పుడు కూడా తప్పిపోదు అందుకే పేతు రాసిన పత్రికలో ఆ విధానం ఒక పేతు ఒక విషయం పేతుడికి అర్థమైంది మొదటి పేరు రాసిన పత్రికలో మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఇక్కడ ఉంది ఐదో వచనంలో యేసుక్రీస్తు ద్వారా అంటే మన ప్రభు ద్వారానే దేవునికి అనుకూల ఆత్మ సంబంధమైన బలు అర్పించినకు కాబట్టి బలి అర్పణ అనేది పాత్ర ఉన్నప్పుడు శరీరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలి అర్పణలు అన్నప్పుడు అవి ఏం లేదు పరిశుద్ధ యాజికులుగా ఉండినట్లు అంటే దేవుడు ఆ కాలంలో యాజకులను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలి అర్పించడం అంటే గోసేది ఏం లేదు అర్పించేది లేదు కాబట్టి నీ హృదయం అర్పించబడాలా ఆయనకి బలి కాబట్టి నీ హృదయం ఆత్మ సంబంధమైన బలి అర్పణలు దేనికి సంబంధించింది పాప జీవితానికి ఒక కుటుంబం పాపం చేసినప్పుడు బలి అర్పించటాడు ఆ కాలంలో కానీ గొర్రెల రక్తం ద్వారా కోడల పాపం పోదని ప్రవ్వే ఆయనే ఒక బలిగా అర్పించబడినట్టు మనం చూస్తాం కాబట్టి ఆ యాజకు యాజిక దళం అనేది ఎప్పుడు ఒకటే ఉంటది విధానం కాబట్టి ఆయన పరిశుద్ధ యాజకులుగా మనం తయారు కాబట్టి బలు పరిశుద్ధ యాచకులుగా ఉండనట్లు కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ యాజకులుగానే మనం ఉండాలి కాబట్టి యాజకత్వం వాళ్ళు పోగొట్టుకున్నారు ఎంతో దేవుడు ఇచ్చినారు పోగొట్టుకున్నారు కాబట్టి తిరిగి ఆయన ఆయనను ఎందు మనుషులు బిడలకు అది అనుగ్రహించినాడు కాబట్టి ఆ యాచికత్వం ఆ పుస్తలకు మాకు అనుగ్రహించాలని చెప్పి ఆయన పేరు ధైర్యం చెప్తున్నాడు పేతరికైనా అందరికీ అనుగరించబడింది ఆ విషయం కాబట్టి అది ఆత్మీయమైన విధానం చెప్తున్నారు అక్కడ ఆయన బలి పరిశుద్ధ యాచకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల ఉంది అంటే కాబట్టి మన ఒక రాళ్ళు లాంటి వాళ్ళు అంటే ఆయన మందిరంలో ఒక పాత్ర ఒక రాయి లాంటి వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కాబట్టి దేవుని బిడలే ఆత్మసంబంధమైన మందిరం అని క్లియర్గా ఉంది వాక్యం బిల్డింగ్స్ కాదు అని ఇక స్ట్రైట్ గా చెప్తున్నాను పేతురు అంటే దానికి అర్థమైపోయింది చూడండి ఒక చదువు రానిక ఆ యొక్క పేతురు ఆయన చదువు లేదు కదా విద్య లేని పాములు అని వాళ్ళని అక్కడ పొత్తల కార్య అధ్యాయంలో రెండో అధ్యాయంలో వీళ్ళు ఏం చెప్పారు ఈ విద్య లేని పాములు ఏం చేసి అన్నప్పుడు విద్య లేని దేవుడు ఏర్పరచుకుంటారు చదువుకు సంబంధించింది కాదు నీ ఆత్మకు సమాన్యం ఆత్మలో తీర్మానించుకుంటే నీకు ఆటోమేటిక్గా దేవుడు చదువునిస్తారు నీకు ఆ చదువు చదువుకోవాలా ఇవన్నీ నేను తెలుసుకుంటే నాకు ఖచ్చితంగా నాకు చదువు అవసరం ఆ తీవ్రత నీకు దేవుని ప్రేరేపంచే అప్పుడు చదువుకుంటావు చదువు ఇంపార్టెంట్ అని కాంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదా చదువు అవసరం అని ఇక్కడ కాబట్టి పేరు చదువుకునేది నేను చదువుకునేది కాదు అక్కడ కాబట్టి ఆయన చదువు రాకనే కాని ఆ యొక్క విధానాన్ని అది చూడగలినంటే ఆసక్తి ఉండాలా చదువుకోవడంతో సమానమైన ఇంకా ఎక్కువనే కాబట్టి ఇది తిరుమానకు సంబంధించింది నీ తీవ్రతకు సంబంధించింది అనే విషయం అక్కడ కట్టబడుచున్నారు అన్నప్పుడు చూడండి ఆ రీతిగా మందిరంగా కట్టబడ కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇది ఆ కాలంలో ఇష్టాల్ ప్రజల కాలంలో కట్టింది టెంపుల్ కాబట్టి ఇది ఆత్మీయంగా మారిపోయింది కాబట్టి ఈ ఆత్మీయ మందిరం కట్టబడినప్పుడు మళ్ళీ ఇకడా హారదడు ఉంటే అని ఎట్లా శిక్ష ఆయన శిక్ష ఆ కాలంలో వచ్చింది తిరిగి మన కాలంలో కూడా అది శిక్ష వస్తుంది కాబట్టి మనం మనం మన ప్రార్థన అందుకే దావిదు కీర్తన గంధంలో ఉంటుంది వాక్యం ఎక్కడ నా జ్ఞాప ముప్పై నూట కీర్తన ఉంటుంది నా దేవునికి నా దేవునికి నేను మందిరం కట్టేంత వరకు నా వాస స్థలమైన ప్రవేశించను నేను అన్నం తినను నేను పండుకోను నేను ఏం చేయను అన్నట్టు కాబట్టి నేను మందిరం కట్టేదాకా నేను ఉన్న నివాస కట్టేంత వరకు నేను నేను నిద్రపోను నేను విశ్రమించను అనను అంటే అంటే ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా మన సేవ జీవితం అట్లనే ఉండాలంటే అనేకలు దేవుని మందిరంగా కట్టబడాలి ప్రతి ఒక్కరు దేవుని విడలగా ఉండాలంత వరకు నేను మిశ్రమించను అనేక తీవ్ర తీర్మానం మనం చేసుకోవాలి ఈ కాలంలో ఎందుకంటే దేవుడు మన ఎన్నెన్న విషయాలు మనకు హెచ్చరిస్తున్నాను కదా కాబట్టి మన చేసింది నువ్వు ఏ ఏ రీతిగా మనం వాక్యం ఆయన ఆయన ప్రేరేపించి నడిపించినా గానీ చివరికి అది రక్షణ సందేశానికి నటిస్తుంది నీ రోల్ ఎందుకు బాధ్యత నీకు దేవుడు ఎందుకు పెట్టిన ఒక యాజకుడిగా నీ యాజిక ధర్మం నువ్వు ఏ రీతిగా మనుషుల్ని దేవుని మీకు నడిపించాలనే విషయమే అది జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే యాచకులు చేయాల్సింది రాజు చేస్తుండ్రుడు అదే ఆశ్చర్యం ఉంటుంది కదా కాబట్టి ఈ అర్థం మీకు యాచకు ఉన్నప్పుడు యాచిక ద్వారమే చేయాలి కాబట్టి యాచకులు విచ్చిపెత్తే ఏరొకరికి వెళ్ళిపోయినా రాజునే ఎన్నిక ఉన్నారు చూడండి అక్కడ అక్కడ కూడా చూస్తున్నాం కదా సమయంలో కాలంలో సౌల మీద కూడా దేవుని అభిషేకం అని కూడా ప్రవర్తించినట్టు చూస్తాం మనం అంటే ఆ విధానాలన్నీ అది వస్తాయి ఉంటాయి అన్నట్టు కాబట్టి అలాంటి కృపా దేవుడు మనకి ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు దేవుని మందిరం ఎట్లా ఉంది ఆత్మీయంగా నేను చెప్తున్నా ఆత్మీయ మందిరం మనకు అర్థమవుతున్న ఆత్మీయమైన మందిరం ఏంది కాబట్టి ఆత్మీయ మందిరం ఎట్లా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు చెప్పాల మనసు దేవుని మందిరం లాగా ఉండవు కాబట్టి నువ్వు నీ నీ హృదయమే బలిపీఠం కాబట్టి నీ హృదయంలో నుంచే నువ్వు బలియర్ప అంటే ప్రార్థన విజ్ఞాపన ప్రభుకి సమర్పిస్తా ఆయనకి సమర్పించాలా నీ హృదయం సమర్పించుకోవాలా అనేక హృదయాలు సమర్పించుకోవాలంటే ఒక బలియర్ప ఒక బలి యాగం మనం ఉండాలి మన జీవితం కాబట్టి ప్రభు ఒక బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉంటారు కదా మా తిన ఎప్పుడు ఆడిపోకూడదు యాజికలు ఎప్పుడు దాన్ని వేస్తూ ఉంటారు ఆయన ఆ నూనె పోస్తూ ఉంటారు అక్కడ కాబట్టి మనం ఆ యాజిక నూనె పోసే అగ్ని మండుతూనే ఉంటున్నారు కాబట్టి నువ్వు యాజిక ఉన్నప్పుడు అనేకులు నువ్వు ఆ బలిపీఠం లాగా బలిపీఠంలో ఉన్న అగ్ని ఎప్పుడు మళ్ళు ఆడిపోలేదు కాబట్టి అనేకులు కూడా ఆ రీతిగా ప్రభు కొరకు వెలగాల అనే విషయం అక్కడ చెప్తుంది దానికి యాజకుల కారణం కదా కాబట్టి సత్యం వచ్చినప్పుడు అది వెలుగుతుంది అన్నట్టు కాబట్టి నూనె అంటే సంపూర్ణ సత్యాన్ని సాధించం ఆ నూనె పోసినప్పుడు అది వెలుగుతుంది అన్నట్టు కాబట్టి అట్టగారు మనం ఆత్మీయ అర్థం చేసుకోవాలా మన వెలుగుతూ అనేక మనం వెలిగించాలా కాబట్టి కాబట్టి లోకమంతా భయంకర విగ్రహాన్ని నిండిపోయిన నీరు దేవుని బిడలు తెచ్చి పెట్టుకున్న విగ్రహాలు ఫస్ట్ బాగానే ఉండే క్రమేణా అది విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి అది క్లీనప్ కావాలా ఆ హృదయం క్లీన్ చేసినప్పుడే దేవుని శిక్ష మన మీద ఆగిపోతుంది కాబట్టి అందుకే దేవుడు మనకి ప్రవచనాత్మైన విషయాలలో అవన్నీ ప్రభు చూపిస్తున్నా ప్రతిది అక్కడికే చూపిస్తుంది ఏ వాక్యం ప్రభు చూపించినా గానీ చివరికి అక్కడికే దారిటీ అంటే ప్రతి ప్రవచనము మన ప్రభుకి సాదృష్టంగా ఉంటది ఆయన గురించి సాక్షి ఆయన విధానాల గురించి అది నెరవేర్తూ ఉంటది కూడా అది అది కాదు విధానం ఆగిపోదు కాబట్టి మనం అలాంటి సేవలో మనం ఉండాలా మనం ఒక యాజకుడుగా దేవుడు పెట్టండి కాబట్టి ఆ యాజక ధర్మాన్ని నేను ఎక్కడో ఉంది వాక్యమే లేది కాని అనుకుంటా కుమార్లారా మీరు దేవునికి యాజకుడు గనక మీరు ఆ యాజకత్వం నిర్లక్ష్యం చేయొద్దు అని ఉంటుంది వాక్యం లేవ్యఖండంలో ఉంటుంది అక్కడ వాక్యం అది లేవ్యఖండంలో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం అది అంటే ఒక యాజక యాజకులు దేవుని వాక్యం ఎక్కడ రాసుకున్నా జ్ఞాపకం తెలియదు పర్లేదు కాబట్టి అక్కడ ఏం చెప్తారంటే మీరు యాజకులు కాబట్టి మీరు మీరు ఆ యాజక ధర్మాన్ని మీరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు నా కుమారులారా అని అక్కడ అక్కడ చెప్తారు అక్కడ మోసే చెప్తారు అక్కడ యాజకులు చెప్తాను సరే నాకు అక్కడ జ్ఞాపం ఎక్కడ ఉంద వాక్యము కాబట్టి మనం ఓకేనా సరే ఓకే అన్న ఓకే కాబట్టి మనం కూడా ఒక యాజకుల మనం ఉండాలనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఆయన రాకడ దినాల్లో మనం కాబట్టి అనేకులు దేవులు మందిరంగా కట్టబడాలంటే ఆ పునాది నేను ఆగిపోయినారు వాళ్ళు తిరిగి ఆయన కట్టబడాలా ఆయన కొరకు సంపూర్ణంగా ఎదిగి అనేకులు ఆయన మందిరంలోకి అంటే వేసు ప్రభు మంది కాబట్టి తర్వాత మందిరంగా మార్చుకున్నాను ఆయన నివాసం ఉంటానికి నేను మందిరంగా కాబట్టి మన ప్రభుని అనేకులు ఆయన మందిరంలోకి మనం నడిపించాలా అంటే కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలా దేవుడు యొక్క చిన్న వాక్యం దించింది సరే నేను చేస్తాను టైమ్ అయినట్టుంది పర్లేక వెళ్తున్నట్టున్నాడు అందుకే అంటే తన ఆఫీస్ కదా ఓకే సార్ ఓకే సరే వచ్చిందీలవుతుందా నాకు ట్రాఫిక్ లో ఉన్నాను నేను సార్ కుదరదు మా అయితే పర్లేదు మళ్ళీ నేను రాదని చేస్తా పరిశుద్ధ తండ్రి మీకు వండాలి అంటే జన్మలి తీవ్రత ఆసక్తి గురించి మీరు మాటలు మాట్లాడుతున్నారేమో అతని రాజు తెరించి ఆసక్తి కలిగిందో మీరు మాట మాట్లాడినట్ల మా కూడా ఆసక్తి కుట్టించమని మిమ్మల్ని అడుగుతున్నాం మీ విదేశాలమ్మ తవర్ మేము ఇంతకుముందు చేసిన మరీ విపరీతమైన సేవ చేయాలి మాట్లాడాలి మీ కొరకు రుచిరమైన హెచ్చరించారు నేను వినయభాయ్ వస్తుంది అటువంటి సేవలు మమ్మల్ని అన్నీ అర్థం చేయండి ముఖ్యంగా అండి మేము పండ్ల మీ అర్థమవుతుండగా ఇంకొక ఆలోచిస్తూ మిమ్మల్ని మర్చిపోకుండా కాపాడమంతా అర్థం చేస్తున్నాం ముఖ్యంగా అండి మా పండ్ల మర్ధంగా ధ్యానం ప్రకటించాలి ఎక్కడైనా అద్భుతాలు చూడాలి మీరకం చూడాలి గొప్ప సంఖ్యం అందరూ చూపించండి సేవలు అందాలు సాట్ కాబోతుండీ ఇంకో ప్రతి ఒక్కరి కైకట్టండి మన స్వతంత వరాల దూత వరాల అనుగ్రహించి కండా లేవనెచ్చింది మినిస్ట్రీని పెంపొందించండి ముందు కొన్ని తగ్గించడానికి సహపడండి మరి మేము చూడాలి చూడడం వాక్యం నెరవేర్చిందని ప్రార్థిస్తుంది సంకల్పం మీ యొక్క కార్యక్రమంలో నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తి ముందు అంత నడిపించండి మీకు చలిప్రవ వైరస్ ని తగ్గిస్తున్నది మన తగ్గుతున్నది మంది మందులు తిరగకుండా చూసిన చేయబడమని ప్రార్థిస్తున్నాం బోధకులండి తక్కువ సహాయపడమని ప్రేపించి మనం పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్న తెలుగు దేవ కృపా కనికరం తండ్రి నీకు ఇస్తుంది స్తోత్రం అయినా గొప్ప దేవిన కాలంతో కాచి కాపనైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నానైనా దాని బట్టి మీకు అన్నాడు ప్రభావ నీకు ఇస్తుంది స్తోత్రాలు అర్పించుకుంటున్నాయి ప్రవ్వాకి దీనిని ఎంతో మంది చూడలేకపోయినారు నాయన మమ్మల్ని సజీలుగా పెట్టుకుని ప్రభు నేను శృతించే భాగ్యం మీ కన్నులు గడిపే కృపణ మాకు అనుగ్రహించాను అయినా నీకు అన్నాను ప్రభావ మీ వాచించడంలో ఇంకా బలపచ్చండి ఇస్తూ ప్రభావ నైనా ఇస్తూ ప్రభావ తీవ్రమైన ఆసక్తి కలిగి ముందు పోలాలని ఛాయపడానికి ప్రతి ఆటంకాలను కొట్టివెండి ప్రభావ నేను పో మార్గం అంతతో మీరు కారాలని చెయ్యండి మీకు ఆత్మకార్యం నా ప్రభావ నా దేవ మీరు ఆకలి దినాలనే ఉంటుంది ఆయన ఇసు ప్రతి ఒక్క బీడ ప్రభా మీకు రక్షణ ప్రణాళికలో రావాల ప్రభావ అనేకార్థ ప్రకటించబడాలా ఎన్నో ప్రాంతాలకు సువార్త లేని ప్రభావ నలుమూల గ్రామాలకు సువార్త ప్రకటించబడాలా ప్రభావ అనేకులు రక్షణ మార్గంలో రావాల రావాల ప్రభా అంటే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభావ దానికి మీకు కార్కులం కావాల ప్రభావ మీరు మమ్మల్ని నడిపించడానికి నా దేవ నా తల్లి మీకు నా ప్రభా ప్రతి ఒక్క బీడ ప్రభావ మీ కొరకు వెలుగులాగా జీవించాలా ప్రతి ఒక్క మీరు వెలుగులాగా పెట్టుకున్నారైనా ఆయన ఇసు ప్రభావ తల్లి మీ కట్టబడాల ప్రతి ఒక్క బీడనైనా వాళ్ళ జీవితాలు చక్కగా కట్టపిన గోడలాగా మేమందరూ ఉండాలా ప్రభావాలు ఎలాంటి వంకరతరం ఉండదు ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ వాక్యంతో పరిశీలించుకొని జాగ్రత్తగా మీ కొరకు జీవించాలనే సాయపడి ఓ ప్రభావ ఆయన ఇసు ప్రభు ఎన్నో ఆటంకాలు వస్తుండగా ప్ర వాటిని కొట్టివెండి ఆయన వాటిని షేదించుకొని ముందుకు పోయే బిడ్డల తాజా ఆయన మీ కొరకు జీవించే బిడ్డల కలిగి రోషం కలిగి ప్రభా ప్రశుద్ధంగా యథార్థంగా జీవించే బిడ్డగా తాయ్యంతో వా నా దేవనా ప్రభా నీకు వైరస్ బాధితుమైన ప్రతి ఒక్క బిడ మీద తాకని ప్రభావ స్వస్థపచ్చు ప్రభాన వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ఓ ప్రభా చివరి దశలో అయినా కానీ ప్రభావి జీవితం పత్తి బిడె ఆకర్షించుకొని రక్షించుకోమని ప్రార్థిష్టమైన ప్రభా మీ కురికి ఎదుర్చుకోవాలని ప్రభావ స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభావ ఈ లోకంలో ఎక్కడ పోయినా కానీ స్వచ్ఛత రాదు ఆయన ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోయినా ఎందుకంటే సమస్త మీలో ఉంది ప్రభావ సమస్త మీ ఆదిలో ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ ఈ సత్యను గ్రహించి మీ వైపు చూచేలాగానే సహాయపడడం ప్రభావ ప్రతి మోకాలు వేస్తున్నాము మీ ముందు వంగల ప్రభావ పతి ఒక్క రక్షణ వరకు రావాలా ప్రభావ మీరే సహాయపడని ప్రభావ రక్షించుకున్నదైనా ప్రభావ ప్రభావ మరణ సంఖ్య మీరు తగ్గించినందుకు నీకు వన్నాను ప్రభావ దాన్ని బట్టి నీకు ఇష్టతు అర్పించుకున్న ప్రభావ ప్రతి బిడ ప్రభావం మీకు జీవించడానికి సహాయపడండి ఇక దేశ ఆర్థిక పరిస్థితిలో తిరిగి రెస్టోర్ జీవనం ప్రారంభిస్తాయి మెరుగుపరచడం ప్రభ ఆయన ఇష్ట ప్రభావ బిజినెస్ అంతా మీరు డెవలప్ చేయని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డల మీద ఆయన మీరు ఆశీర్వదించమని ప్రధిస్తాం అయినా వాళ్ళు చేసే ప్రతి పని మంచి శాలరీలు అనుకరించండి మంచి జాబ్స్ అనుకరించిన తర్వాత ఆటంకాన్ని తొలగించండి ఇక కాలేజెస్ ప్రభావ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి ప్రభావాత నీస్ ప్రభావా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు కొట్టివే ప్రభావా మీ ప్రొటెక్షన్ మీ కావాలను అనుగ్రహించి మనం మా దేశం అంతా మీ కంట్రోల్ తీసుకోండి ఆయన మీరే మీకు కృప ఉంది కాబట్టి ప్రభావ మా దేశంలో ప్రభు ఇంతకాలం మేము జీవించగలడం అనేకులు ప్రభు ఉన్నారు ప్రభావ అది మీ కృప వేసాయి అని కొన్నాను ఆయన పత్తి బిడప్రభు మీరు రక్షణ రాలను మీరు సహాయపడమని నాది ఆ రీతిగా ప్రభావ ఇంకా ఎంతో మంది రానే అందరూ మీరు ఆశీర్దించి వాళ్ళ జీవితంలో మీరు నూతన కార్యాలు జరిగించండి ప్రభావ వాళ్ళు చేసే పని వాటిని ఉద్యోగస్తులు మీతో సహా సహాయపడమని ఆదిష్టమైన నా కుటుంబాలు మీరు ఆశీర్వించే మీరు రోసింగ్ జీవించండి నూతనమైన అభిషేకాల పతి పిడే నీటి ప్రభావ సంపూర్ణ సతంగా మీరు నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఈశ్వర్రవ ఒక మదర్ని ప్రభావ ఆయన ఈశ్వరాల మొదల భాస్కస్ మొదలు తాతని స్వస్థపరిచి ప్రభావ మంచి ఆరోగ్యం దాని వృద్ధాంతం ప్రభావం బలపర్చండి మీరు కృపలు భద్రపరచుకోండి అయినా మేము ఒకవేళ మీరు కాపాడమని ప్రార్థిస్తామైనా ఒకవేళ చుట్టూ అగ్ని కంచిపోయిన ప్రభావ ఈశ్వర భాస్కర్ సరే తాతని మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి అక్కడ డంగ్యూ ఫీవర్ మీరు కట్టించిన ప్రవ ఈ స్నాంలో సంపూర్ణ స్వస్థతను ఈ స్నాంలో ప్రకటిస్తామైనా మీరే స్వస్థపర్చన మహిమనందావిస్తానైనా ఓ ప్రభావిత విశేషమైన అద్భుతాలు ప్రభావ మా జీతాలు మీరు జరిగించేందుకు నీ కొందరం ఎక్కడ ప్రార్థన చేసినా మీరు అద్భుతాలు చేస్తున్నాను అయినా ఓ ప్రభావ ఇది మీ వల్ల కార్యం ఒక విధానాలు చూపించినా నీకు అన్నా ప్రభావ నీకే మహిమా గనక ప్రభావాలు అర్పించుకుంటున్నాము అయినా ప్రతి బిడ్డ ప్రభావం సత్యం గ్రహించే ప్రభావా అన్నింటి విజయం పొందాలా ప్రభావ అలాంటి బిడలుగా తయారు చేసి కురిగిపోకుండా బాధపడుకున్న ప్రభు దుఃఖపడుకున్న ప్రభావం మీరు ఇచ్చిన విజయాన్ని పొందుకునే ప్రభావం ముందుకు దూసుకొని పోవాలా ప్రభాగా ఒక సైనికుల్లాగా ప్రభావ ఇది ఆత్మీయమైన యుద్ధం ప్రభావా కానీ ఇది మీరు జయించి ముందుకు పోవాలి ఇది మహాసంగ్రామం ప్రభ ఇక్కడ ఈ యొక్క విధానంలో ప్రభావం నిలబెట్టిన ప్రభావ వీటిని జయించి ముందు సాగిపోవాలి ప్రభావ అంటే విడదలుగా ప్రతి ఒక్క సేవకు మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థిస్తాం మీరు అక్కడ తొలగింది ప్రభావం మీరు సిద్ధపడాలి అని మీరు సిద్ధపరచాలా వేరే సాయపడమని ప్రార్థిస్తున్నాను చక్కటి దగ్గర మీరు తాకని ప్రభావం మీరు బలపరచండి మిడపర మీకు నడిపింపు ఇచ్చేయండి మీరు పశురాత్మకత నూతనంగా నింపిన ఆసుపత్రి అంటే మీకు కంట్రోల్ తీసుకొని ప్రభావ ఈ దుష్ట శక్తులు ప్రజలకు వీరియ స్థాయితాన్ని బంధిస్తున్నా దేవాత ప్రతి చీకట శక్తులు కాల్చేయండి పత్తి కొన్ని ప్రభావ మీకు కంట్రోల్ తీసుకోండి ఆ డాక్టర్ కంట్రోల్ తీసుకోండి ప్రవ్వా ఆటంకాలు కొట్టివేసి అక్కడ సది నడిపిచ్చే ప్రభావ మైటి వనరు జరిగించే ప్రభావీ నామానికి మేము తెచ్చుకోవాలని ప్రార్థిష్టం వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కాయలు జరిగించి ఓ ప్రభావం మీరే ఆధిపత్యం నడిపించింది కానీ అన్నాను ప్రభావ నీకే మహిమా ఘనత ప్రభావం అర్పించుకుంటూ మమ్మల్ని మీ రాకపోద్ధపరచుకోమాలి త్వరలో రాయన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించ సరే మన ప్రభు అయిన యేసు కృపా సమాధానం నడిపిస్తూ మన అందరికీ ఈ యొక్క గ్రూప్ అయిన ప్రతి కుటుంబాలకి వైరస్ బాధితులకి సదాకాలం తోడేది కాక ఆమె సార్